కానీ ఈ స్మృతికారుల యొక్క ఆశ్రమ నిర్వచనం వాళ్ళ ఆశ్రమమే తత్వం అని చెప్పేప్పుడు ఆశ్రమాన్ని వేషప్రధానంగా వాళ్ళు నిర్ధారిస్తారు సంస్కార మూలకంగా నిర్ధారించారు అక్కడే అసలు అక్కడే తేలిపోయింది అక్కడే దెబ్బతినేసింది ఇంకా అసలు ముందుకు వెళ్ళడం అలాంటి పెట్టండి అక్కడే దెబ్బతినేసింది అంచేతనే వేషమూలకంగా మీరు ఎప్పుడైతే ఆశ్రమాన్ని నిర్మ నిర్ధారించే ప్రయత్నం చేస్తారో అవి తత్వం అవుతాయి ఉదాహరణకి బంగ్లాదేశ్ నుంచి ముస్లింలు డ్రిఫ్ట్ అవుతారు పోరస్ బార్డర్ బోర్డర్ పోరస్గా ఉంటుంది ఎక్కడ వెళ్తే అక్కడ క్రాస్ తీసుకు మా మిత్రుడు ఒక బంగ్లాదేశ్లోకి వెళ్ళొచ్చేసాడు వేసా లేకుండా ఎలా వెళ్ళొచ్చేదా నైన్ ఉంది అక్కడదాకా వెళ్తే అక్కడ ఆ బార్డర్తో చెప్పి నేను ఒకసారి బంగ్లాదేశ్ వెళ్ళొస్తాను అలా ఒక రెండు అరమైలు ఆటోలో అక్కడ గ్రామంలో ఏవో చిన్న బజారు ఉంటే ఆ బజార్లోకి వెళ్ళి వెళ్ళి దాకా వచ్చాడు బార్డర్ గార్డీతో చెప్పి ఇటు వచ్చి ఇంకా వెనక్కి వీడు అక్కడే ఉందని చెప్పేసి లేచక్క వచ్చాడు వేరేస్ వాళ్ళు వచ్చేసి ఇక్కడే ఉండిపోతారు వాళ్ళలో కొంతమంది అంటే బాంబే పోతారు కొంత చాలామంది ఢిల్లీ పోతారు అక్కడ అస్సాంలోనూ అక్కడ ఉండి వాళ్ళు అక్కడ ఉంటారు కొంత అడ్వెంచరస్ ఉన్నవాళ్ళు రైడ్లు ఎక్కి టికెట్లు కొనక్కర్లో ఎక్క కొనక్కర్లో ఏవో రైళ్లు ఉంటాయి ఆ రైళ్ళు ఎక్కేసి ఢిల్లీ అక్కడికి వచ్చేస్తారు హుషికేష్ వచ్చేస్తారు ఢిల్లీ నుంచి హుషికేష్ వచ్చేస్తారు హృషికేష్లో కాషాయం వస్త్రాలు కొనేస్తారు కొనక్కర్లు ఎవడో ఎక్కడో పుట్టకొస్తారు వాడు చుట్ట పెట్టేసి ఆ నక్షత్రాలు భోజనాలు వికేసిస్తూ ఉంటారు ముస్లిమ్స్ మళ్ళీ మాస్కులకి వాటికి పోతారు కొంచెం స్టెబిలైజ్ అయిన తర్వాత మాస్క్ కడతాడు కూడా మాస్క్ కట్టి జిహాదన్నా మీరు ఆశి కూడా అవన్నీ తర్వాత అవకాశంగా చేస్తాడు స్టెబిలైజ్ అయ్యాక చేస్తాడు ప్రస్తుతానికి కాషాయం కట్టేసుకునే అన్నక్షత్రంలో భోజనం చేస్తాక మిమ్మల్ని తోసేసి వాడు భోజనం చేస్తాక కాబట్టి ఆశ్రమాలు వేషమూలకములు అని అనేటువంటి నిర్ణయం ఉన్నదే అది చాలా సందర్భ సందర్భహీనమైనది పోనీ సంస్కార మూలకము ఆశ్రమము అందము సంస్కార మూలకం ఆశ్రమము అంటే సంస్కారాలు అంటే ఎలా ఉంటాయి గృహస్థ అయితే వైష్ణదేమో ఇలాంటివి వచ్చిస్తూ ఉంటాడు బ్రహ్మచారి అయితే ఇంకోటి చేస్తాడు వానప్రస్తుడు అయితే మరొకటి చేస్తాడు సన్యాసాశ్రమానికి ఆ దండానికి పూ దండానికి ఒక మూడు ఉంటుంది ఆ మూడి ఒక తాడు కడతాడు ఆ తాడులో దేవత ఉందంటాడు దండానికి ఐదు కనుపులు ఉన్నాయంటాడు మొదటి కడుపులో అగ్ని ఉన్నాడు రెండో కడుపులో వరుణుడు ఉన్నాడు మూడో కనుపులో ఆదిత్యుడు ఉన్నాడు నాలుగో కనుపులో సోముడు ఉన్నాడు ఐదో కడుపులో ప్రజాపతి ఉన్నాడు అంటాడు ఎవో ఇంకా మొదటి కడుపుకు అభిషేకం చేస్తాడు రెండో కడుపుకు అభిషేకం చేస్తాడు ఇవి సంస్కారాలు ఈ సంస్కార మూలకం ఆశ్రమము అని మీరు వేషం కాదండి సంస్కార మూలకం ఆశ్రమం అన్నప్పుడు కూడా అప్పుడు అలా చెప్పి తత్వం అందాము అంటే సంస్కారం నేనికా బాడీ మైండ్కా ఆత్మకా దేనికి సంస్కారం చేస్తావు నువ్వు ఏం మాట మాట్లాడుతున్నారు దేనికి సంస్కారం నేను చేస్తావు తత్వం అవుతుందా వాడు కుర్రాడు వాడికి ఏదో ఉపనయన సంస్కారం చేసి వాడు పైకి రావాలని చెప్పేసి వాడికి ఆ రకమైన సంస్కారం బోధిస్తావు వాడు పైకి వచ్చిన తర్వాత అల్టిమేట్ సిద్ధాంతంలో మళ్ళీ ఈ ఆత్మకి సంస్కారం చేస్తావా నువ్వు ఆత్మ సంస్కార్యం కాదు ఆత్మ అవికారి కోటస్థము నిత్య శుద్ధము నిత్య బుద్ధము నిత్యముక్తము దానికేటో సంస్కారం చేసేది తర్వాత ఆశ్రమము అనేది వేషమూలకమన్నా సంస్కార మూలకం అన్నా దేహం చుట్టూ తిరుగుతుందా తిరగదా దేహానిక ఆశ్రమం సంస్కార మూలకమైన ఆశ్రమము వేషమూలకం అంటే మరీ అధ్వానంగా ఉంది అది సంస్కార మూలకం అంటే ఒకంత బాగుంది ఇనీషియల్ స్టేజెస్ బ్రహ్మచారి గృహస్థు సంస్కార ఆశ్రమ ధర్మాలను పాటించాలి మంచిది కానీ మనం ఇప్పుడు గృహస్థు బ్రహ్మచారి విన ఆశ్రమ ధర్మాలు కాదుగా మనం మాట్లాడుతుంట పరమతత్వం ఏమిటి అన్నప్పుడు ఆశ్రమం తత్వం అలా ఎందుకంటే ఆత్మ పరమతత్వము ఆత్మయందు ఆశ్రమ ధర్మాలు ఉండవు ఆత్మ సంస్కార్యము కానే కాదు సంస్కారం అవసరం కానీ యోగ్యత కానీ ఆత్మయందు లేనేలేదు ఆత్మ సర్వవ్యాపకము అద్వితీయం దానికి ఎవరూ ఏ సంస్కారం చేస్తాడు తర్వాత దేహానికి సంస్కారము అని నువ్వంటే దేహం ఆత్మే కాదు దేహం వస్తువే కాదు దేహం తత్వం అని కానీ తత్వం అని ఎవడైనా చెప్పాడా ఏం బుక్కులు ఇవిపరిషోపరిషకురామ్మా దా వెల్కమ్ నా చేతిలో పళ్ళు ఏమన్నా ఇవ్వలేకపోతే నీకు వెంటనే ఇచ్చిండి అయ్యో పాపం ఏమీ ఇవ్వకుండా పంపింగ్ చేశాం ఫోన్లేండి నేనే ఇట్స్ ఓకే సో దేహం అనేది అది వస్తువు కాదు దేహం అనేది వస్తువు కాదు చూడండి నేను అడుగుతా మీరు మిమ్మల్ని అడుగుతా చెప్పండి నెక్లెస్ వస్తువా బంగారం వస్తువా బంగారం వస్తువు నెక్లెస్ ఏమిటి వస్తువు కాదు మిక్సీ అంటుంటే వస్తువు ఎలా అవుతుంది ఏది వస్తువు కాదో అదే మిక్స అలాగే దేహం వస్తువా పంచభూతాలు వస్తువా పంచభూతాలు వస్తువు దేహం వస్తువు కాదు పంచభూతాలు వస్తువా అఖండ సత్ వస్తువు అవుతుందా అఖండ సత్ వస్తువు అవుతుంది అది అల్టిమేట్ బట్ దేహం స్థాయిలో పంచభూతాలు సరిపడతాయి దేహాన్ని నిరాకరించడానికి పంచభూతాలు సరిపడతాయి కాబట్టి దేహం అనేది వస్తువే కాదు నిజానికి ఇది మీరు ఆలోచించాలి గతిగా ఆలోచించాలి దేహం అనేది ఒక ఫిజికల్ ఎంటిటీ కాదు అది ఫిజికల్ ఎంటిటీ అని అది పుట్టిందని పెరిగిందని దానికి వయస్సు వచ్చిందని పెద్ద అయిందని దానికి పెళ్ళయిందని మరొకటైందని పెళ్ళయింది పేరంట అయింది ఇదంతా కూడా పెద్ద మిథ్యా సంసారం దేహం ఒక ఎంటిటీ కాదు ఇట్ ఈజ్ అన్ అబ్స్ట్రాక్షన్ అంటే ఏమిటి మీరు ఆలోచించండి మీరు దేహధ్యాస లేనప్పుడు దేహం ఉందా లేదు దేహధ్యాస లేనప్పుడు దేహం లేదండి దేహధ్యాసం ఉన్నప్పుడే దేహం ఉంది దేహం మీద ధ్యాస ఉన్నప్పుడే దేహం ఉంది దేహం మీద ధ్యాస లేకపోతే దేహమే లేదు దెర్ఫోర్ దాన్ని బట్టి మీరు ఏం కన్క్లూడ్ అన్వయము వ్యతిరేకము దేహం మీద ధ్యాస ఉంటే దేహం ఉంది దేహం మీద ధ్యాస లేకపోతే దేహం లేదు కాబట్టి దేహము ధ్యాస తప్ప మరొకటి కాదు అని కన్క్లూడ్ అవుతుందా లేదా ధ్యాస అంటే అభిప్రాయం మానసికమైన ఒక ఐడియా ఒక సంకల్పము దెర్ ఈజ్ నో బాడీ అదర్ దాన్ An idea in the mind. In other words, Ashramamolu Tattva is not like that. What Ashram is Tattva? Nalugu Kalipi Tattva or na, Nalugodhi Tattva? Na. Ghotaka Brahmajyam, What Ashram is Tattva or Nalugu Kalipi Tattva? Nara, tattva is Tattva. Evitradha is Brahmajariya. Mean, that is Tattva. What is interesting? <laughs> అదే గృహస్థ దక్షుడే చెప్పాడు ఏమని చెప్పాడు గృహస్థే తత్వం అని చెప్పాడు వానప్రస్ సన్యాసాన్ని అసలు ఒప్పుకోలేదు జమిన్యాదులు సన్యాసాన్ని కొట్టిపారేశారు అసలు దాన్ని వాళ్ళు ఆశ్రమంగానే స్వీకరించలేదు కాబట్టి గృహస్థాశ్రమమే తత్వం అని చెప్పారు కొంతమంది వాన రిటైర్ అయిన వాళ్ళని అడిగితే ఏమని చెప్తారు వానప్రస్థాశ్రమం తత్వం అని వాళ్ళు చెప్పారు సన్యాసం అడిగితే మాదే గొప్పని వాళ్ళు చెప్తారు కానీ అందరూ చాలామంది కొందరు ఏమన్నారంటే ఎవరు చెప్పేది వాళ్ళు చెప్తారులేండి మనం నిష్పక్షపాతంగా చెప్పాలంటే సన్యాసమే ఆశ్రమము అని చెప్పాలి కొంతమంది గృహస్థులు కూడా పోమేవా ఆయన ఆశ్రమం గొప్పదని అందం మనం కూడా వెళ్ళి దండం పెట్టాలి సార్ అందరూ కలిసి అంగీకరించి సన్యాసాశ్రమమే గొప్పది అంటే సన్యాసాశ్రమం అంటే అర్థం ఏంటి ఏమిటి సన్యాసాశ్రమం నేను సన్యాసిననే అభిమానంతో సహా సకల అభిమానముల యొక్క నివృత్తికి సన్యాసము అని పేర్కొంది నేను గృహస్థుని నేను తండ్రిని నేను తాతని నేనేమో ఈ అభిమానాలే లవ్ మ్యారేజ్ నేను తండ్రిని నేను తండ్రిని నేను తండ్రిని అని వీడు పదేళ్ళు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళో ఆ అభిమానంతో చేసి ఈ నేను తాతని నేను తాతని నేను తాత నేను తాతది అనే చిత్రమైన అభిమానం మొట్టమొదటిసారి నేను తాతనైనా అభిమానం కలిగినప్పుడు వాడికి ఇష్టం ఉండదు ఈ రెసిస్ట్ ఈసేగా రెసిస్ట్ చేస్తాడు ఎవడైనా తన మనవుడు వచ్చి తాతాన్ని పిలిస్తే ఊరుకుంటాడు కానీ ఇదే పక్కింటి వాడు పిలిస్తే రే నీకు ఎలా రా నేనని చెప్పేసి కోప్పడతాను తన వచ్చి తాతాన్ని పిలిస్తే ఇంక నోరు మూసి కూరుకుంటాడు ఇంకేం అన్నానికి వీలు కాబట్టి తర్వాత ఆ అభిమానం పోతుంది కొంత ఆ అభిమానం సడలిన తర్వాత ఇప్పుడు తాత అని పిలిస్తే సంతోషిస్తాడు దానికి కొంత టైం పడుతుంది తాత అయిన కొద్ది కొద్ది నెలలకో సంవత్సరాలకో ఆ అభిమానం పోతుంది పోయి అప్పుడు తాత ఇప్పుడు ఇంక నేను తాతనే నేను తాతని నేను తాతను అంటూ ఉంటాను ఏమిటి నువ్వు తండ్రివా తాతవా శుద్ధ సచ్చిదానంద స్వరూపుడు అని తెలుసుకోవాల్సింది నేను తాతనే నేను ముత్తాతనే ఏముండేది ఏమిటి అభిమానం ఎంత ఎంత సంసారం అంటే మరి అలాగే ఉంటుంది ఆ సంసారం నుంచి బయటపడాలి కానీ ఈ ఎక్కడైనా ఏ శాస్త్రమైనా చెప్పిందా అలాగే ఏవో గీత కానీ లేదా ఏవో ధర్మశాస్త్రాలు కానీ వేదం కానీ ఏదైనా చెప్పిందా నేను దాత ఎంత నేను అలా అనుకోమని ఏ చెప్పలేదు ఏవో ఎక్కడో అరడగొని శ్లోకాలు ఎక్కడ అక్కడ పట్టుకొచ్చి ఇది చెప్పిందని మీరు చూపిస్తే అలా వర్క్అవుట్ కాదు అది కాబట్టి వేషాభిమానము ఆశ్రమాభిమానము జాత్యభిమానము నేను బ్రాహ్మణుని నేను క్షత్రియుని అంటాం తర్వాత సంప్రదాయాభిమానము మేమేమో ఈ సంప్రదాయం వాళ్ళం ఆ సంప్రదాయం వాళ్ళం దశనామి పది పేర్లు ఉన్నాయి ఈ పది పేర్లలో ఏదో పేరుంటే వాడికో శోభ ఆ పదిలో లేకపోతే వాడు తక్కువ వాడు ఆ పదిలో సరస్వతి కూడా ఉంటుంది భారతి తీర్థ సరస్వతి గిరి పురి ఇలాంటి ఉన్నాయి ఈ ప నేను పదిలోపాడు నేను అంటే ఓ రెండు రెండు లోపలికి దయచేయండి భిక్ష చేదురు కాని అని పిలుస్తారు దశనామి ఆ దశలోకా వాడు కాకపోతే మీకు భిక్ష ఓ గంట పోయిన తర్వాత రండి అంటాడు అంటే అప్పటికి వీళ్ళందరు భోజనాలు అయిపోయిన తర్వాత మిగిలినందు అడిగి పెడతారు అలా ఉంటుంది కాబట్టి ఈ సకల అభిమానాలు పోగొట్టుకుంటే అది సన్యాసం అవుతుంది కానీ ఒక ఆశ్రమాన్ని అదే తత్వం అంటే అది సన్యాసం యొక్క స్పిరిట్కే విరుద్ధం అవుతాయి అసలు ఆశ్రమం అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది ఆశ్రమ ఇది తద్విధ అని మనం వ్యాఖ్యానం చూస్తున్నాము ఆశ్రమం అనే మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడ ఆయన ఏమంటాడంటే సంస్కార్య దేహ సమవాయత్వే పారలౌకికత్వ యోగాత్ అసంగే చ ఆత్మని తద్ అసమవాయాహ సంస్కారం సంస్కార మూలకం ఆశ్రమం అనేదాన్ని కొట్టిపారే సంస్కారం దేనికి చేస్తాం దేహానికి చేస్తాం దేహం ఎక్కడే ఉండిపోతుంది కదా పరలోకానికి దేహం వెళ్ళదు కదా ఎక్కడ చేసిన సంస్కారాన్ని బట్టి పుణ్యం వచ్చి పరలోకానికి వెళ్తుందని ఇలాంటి అబ్జెక్షన్స్ ఏవో ఉంటాయి కాదంటే ఆత్మ ఆత్మ అసంగం కదా అసంగమైన ఆత్మకి మళ్ళీ సంస్కారం ఏమిటి అని మొత్తానికి అంగీకరించరు ఆత్మ ఆశ్రమాన్ని తత్వంగా ఏదో ఇన్సిడెంటల్గా ఆశ్రమ ధర్మాలు అవి పాటించాలి నేను అదేమీ కాదంటలేదు ఆశ్రమమే సర్వసు పరమతత్వము అనేది అంగీకారం కాదు అసలు మీరు ఎప్పుడైనా ఆశ్రమ అనే ఎలా వచ్చిందో గమనించారా ఆ శ్రమ ఆ సమంతాత శ్రమ ఎస్ ఎస ఆశ్రమ శ్రమ ఉంటుంది కష్టం ఉంటుంది దానికి ఆశ్రమం అని పేరు ఆ కష్టం ఎలా ఉంటుంది బ్రహ్మచారి అయితే శారీరక శ్రమ ఉంటుంది బ్రహ్మచారికి శారీరకంగా శ్రమ ఒళ్ళు హోనం అయిపోతూ ఉంటుంది ఆయన లెక్క చేయడు ఎందుకంటే ఆ వల్ల ఆ బాడీ సెల్స్ ఎనర్జెటిక్గా ఉంటాయి ఎంత వర్క్ అయినా చేసేయొచ్చు బ్రహ్మచర్యంలో అంత బలం ఉంటుంది శారీరక శ్రమ చేయటానికి తగ్గ ఓపుకుంటుంది వేదం వల్లించడం కూడా శారీరక శ్రమలో పారైంది మీరు దాన్ని పెద్ద మానసికం అని కాదు వేదం అలా బండబట్టి వేసేస్తూ ఉన్నాం మా ఛంద్ర ఛందస్పృతి మా ఛందో శ్రీ విశ్చంద విష్టారపంశ్చంకిందో విష్టారపంకింద అంటూ అలా ఈ మూలం జాములోగా తలజుంద్రులుగా కూడా బట్టి వేసేయటం అలా వేసేస్తారు అంటే అది కూడా శారీరక శత్రమ అంటే లంగ్ పవర్ అన్నమాట కాబట్టి మెంటల్ కూడా ఇన్వాల్వ్ అయినా మనసు యొక్క థింకింగ్ పవర్ని ఇన్వాల్వ్ చేయడు ఊరికే రిటైనింగ్ పవరే ఆ రిటెన్షన్ కూడా ఎలా అవుతుందంటే పదిసార్లు చెప్పేస్తే రిటైన్ అయిపోతుంది దాంట్లో థింకింగ్ ఇన్వాల్వ్ అయి ఉండదు ఇంకా గృహస్థు ఉంటాడు బోత్తు శారీరక అండ్ మానసిక ఇంట్లో వాళ్ళని అనురంజనం చేయటం చూసారా ఇంపాసిబుల్ ఎందుకంటే వాళ్ళు అనురంజనం అవ్వరు మీరు ఏం చేసినా అవ్వరు మీరు మొన్న మార్కెట్కి పోయి సంచీడు కూరలో తీసుకొస్తే దాంట్లో ఉంటే పికప్ హోల్సీలి బాయలు బాగులే వేరకాయలు బావలే మూలకాయలు ఉన్నాయి తేవద్దంటే వాళ్ళేది ఒట్టుకు వచ్చే ఈ విధంగా ఏదో ట్రబుల్ ఇస్తారు తప్పలా అనురంజనం అనేది చాలా కష్టం ఏ ఏదో ట్రబుల్ తప్పదు వాళ్ళకే అంతే వీకు కూడా అంతే వీడిని సంతోషపెట్టడం ఎవడవల్ల కాదు ఎంత చేసినా వాడు సంతోషపడ కాబట్టి శారీరక శ్రమకి అది ఉంటుంది మానసిక శ్రమ తోడవుతుంది అది గృహస్థాశ్రమ లక్షణం వానప్రస్థ వానప్రస్థ అంటే తపస్య తపస్సు తపస్ప్రధానమైనటువంటి ఆశ్రమం అంటే శారీరక మానసిక శ్రమలు మళ్ళీ ఉంటాయి వానప్రస్థ ఆశ్రమంలో అంటే మానసిక మనస్సుతో మనస్సు కూడా అలిసిపోతుంది మెడిటేషన్ చేస్తే మీరు పకడ్బందీగా మెడిటేషన్ చేస్తే అలసిపోతారు మానసికమైన అలసటొచ్చి యు వాంట రిలాక్స్ గ్రేట్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ ది మైండ్ మొత్తానికి అక్కడ కూడా తపస్సు రూపంగా శ్రమ ఉంటుంది ఇక సన్యాసం ఉంటే అసంగ ఆత్మనిష్ట అసంగ ఆత్మనిష్ట ఇప్పుడు చూడండి సన్యాసం ఆశ్రమమా కాదా ఆశ్రమం అంటే శ్రమ ఉంటుంది శారీరకం ఉండదు మానసికం ఉంటుంది ఆశ్రమం నువ్వు వడ్డామంటే శ్రమ ఉంటుంది ఆశ్రమాన్ని అత్యాశ్రమే అని అంటే అప్పుడు దేహానికి మనస్సుకే వికారాలు ఉంటాయి తప్ప అసంగ ఆత్మనిష్ఠులో ఉంటాడు కనుక ఆయనకి ఏ శ్రమ ఉండదు దాన్ని అత్యాశ్రమే అంటే ఆశ్రమములను అతిక్రమించిన వాడు దాటివేసిన వాడు వాడు అసంగ ఆత్మనిష్ఠుడై ఉంటాడు అటువంటిది అది ఆశ్రమమే కాదు అది అత్యాశ్రమం అయింది కనుక ఆశ్రమమే కాదు మీరు అత్యాశ్రమ స్థితికి ఇంకా చేరుకోవటం పర్వాయి అంటే మటుకు శ్రమ తప్పదు శ్రమ ఉంటుందండి సన్యాసంలో శ్రమ ఉంటుంది మీకు ఏదైనా కష్టం వచ్చిందనుకోండి ఆ కష్టం తీర్చేవాడు కనపడే టైంకి ఇక్కడ టైం వరకు ఆ కష్టాన్ని మీరు అనుభవిస్తూ ఉండాల్సిందే ఎవడు కనపడతాడు ఆ కనబడే టైం వచ్చినప్పుడు కనపడతాడు శ్రమ ఉంటుంది అంచేతనే కదా ఆధునిక కాలంలో సన్యాసులు సమాజంలో కూడా మార్పులు వచ్చాయి ఎదురుకుట్లాగా సన్యాసుల్ని ఎంతకని స వీళ్ళని హెల్ప్ చేస్తారు గృహస్థులు మాత్రం ఎవరి హడావిడు వాళ్ళది సో అధ్యతనే ఓ బిల్డింగ్ కట్టుకుని దాంట్లో కిచెన్ ఒకటి పెట్టేసుకుని ఓ ఒక డబ్బులు కొన్ని పోగేసి ఒక కార్పస్ పండు ఒకటి పెట్టేసి దాని ఇంకొచ్చే డబ్బులతో కుక్కును కొన్ని ఎంప్లాయ్ చేసి పారేస్తే వాళ్ళు వండి పారేస్తూ ఉంటాడు ఈయన తినొచ్చు ఎవరైనా అప్పుడప్పుడు ఈ భక్తులు వస్తే వాళ్ళు చిన్న చిన్న చిన్న వాళ్ళకి రెండు మెతుకులు పెట్టచ్చు ఉద్యోగాలక్ష పొందిన బాగానే ఉంటుంది అప్పుడు ఈ భోజనం కోసమో లేకపోతే మరో దానికోసమో ఈ పాటలు పడాల్సిన అవసరం లేదు ఇది ఇది మోడర్న్ డెవలప్మెంట్ సన్యాసాశ్రమంలో వచ్చినటువంటి మోడర్న్ ఇవల్యూషన్ ఈ ఈ ఇవల్యూషన్ మంచి చెడు అంటే ఇవల్యూషన్లో మంచి చెడులు ఉండవు ఇవల్యూషన్లో మంచి చెడులేముంటాయండి ఇప్పుడు పొడుగాటి ముక్కున్న పక్షికి ఇవల్యూషన్లో పొట్టి ముక్కు వచ్చింది ఇది మంచిగా చేయడం మంచి చెడులు ఉన్నావు అండి ఇవల్యూషన్లో మీ మంచి చెడుల యొక్క డెఫినేషన్కి అతీతంగా ఉంటున్నాయి దాని పేరే కాబట్టి ఇవ్వలు చూసినది కాబట్టి నేను దాన్ని మంచి అని కానీ చెయ్యని కానీ అది మంచి అన్నానికి కూడా తప్పు చెడు కూడా తప్పే ఏంటి నేను ఇవ్వలు అంతే ఒకప్పుడు ఆ ఇవల్యూషన్ని మరీ ఒక రకమైన భోగాల ఆలస్య వైపు తప్పు అవుతుంది తప్ప అది ఒక న్యాచురల్ ఎవల్యూషన్లో తప్పే అండి ఎందుకంటే ఈరోజు ఇప్పుడు శంకరాచారులు భిక్షా పాత్ర పట్టుకుని వెళ్ళారంటే ఇప్పుడు భిక్షాపాత్ర పట్టుకుని వెళ్ళి వెళ్ళారంటే అది వర్కౌట్ కాదు ఇప్పుడు ఆయన ఉన్న సందర్భం వేరు బుద్ధుడు సందర్భం వేరు శంకరుల సందర్భం లేదు కాబట్టి అలాగ ఇవల్యూషన్గా వచ్చి ఆ ఆశ్రమాన్ని సన్యాసాశ్రమం అలాగంటే సందర్భం అయిపోతే కష్టం లేదు కానీ లేకపోతే మీరు భిక్ష అని పెట్టుకుంటే దాంట్లో ఉండే ఇష్యూస్ దాంట్లో ఉంటాయి శ్రమ ఉంటుంది అయితే అసంగ ఆత్మనిష్ట ఇది నాటివేనైనా ఆశ్రమం కాబట్టి అత్యాశ్రమం తత్వం అవుతుంది తప్ప ఆశ్రమం తత్వం ఎలా అవుతుంది ఆశ్రమం తత్వమే కాదు అసలు ఈ సందర్భంగా సూత సంహిత అసారహ అనే ఒక గ్రంథంలో కొన్ని పేజీలు నేను అది ప్రింట్ అయిన పుస్తకమే పుస్తకంలో పేజీ అది అయితే పుస్తకం చింపి తీసుకొచ్చానని మీరు అనొద్దు నా దగ్గర ఇది ఉంది ఎలక్ట్రానిక్ కాపీ ఉంటే నేను దాన్ని ప్రింట్ చేసి తీసుకొచ్చాను నేను పుస్తకంలో చంపలేదు ఎన్ని పుస్తకంలో మేము చంపుతాం సో దాంట్లో అత్యాశ్రమి ధర్మముదు అన్న ఒక అవుతుంది అక్కడ ఆశ్రమం తత్వం కాదు ఆశ్రమాతీతమైన ఆత్మ తత్వం ఎరీరేంద్రియాదిభ్య విభిన్నం సర్వసాక్షిణం చాలా సరళంగా ఉంటుంది సుత సంహిత సార చాలా సరళంగా శ్లోకాలు చాలా సింపుల్గా ఉంటాయి యహా ఎవడైతే శరీరేంద్రియాదిభ్య విభిన్నం శరీరము ఇంద్రియములు మనస్సు కంటే విలక్షణమైనది సర్వసాక్షిణం సర్వమునకు సాక్షి ఈ సర్వానికి సాక్షి అయినటువంటి ఆత్మ పారమార్థిక విజ్ఞాన సుఖాత్మానం ఈ ఆత్మ ఒకటి పారమార్థిక విజ్ఞానం అంటే ఘటజ్ఞానం పటజ్ఞానం అలాంటి పరిచ్ఛిన్న జ్ఞానాలు కాదు శుద్ధ జ్ఞప్తి ప్యూర్ అవేర్నెస్ దాని యొక్క స్వరూపం అలాగే పారమాధిక సుఖము అంటే ఆనందం ఈ లౌకికమైన సుఖం కాదు అటువంటి స్వరూపము కలిగిన ఆత్మ స్వయం ప్రభం స్వయం ప్రకాశమైనటువంటి ఆత్మ పరతత్వం విజానాతి అది పరతత్వం దాన్ని ఎవడైతే ఆత్మరూపంగా తెలుసుకుంటాడో సహా అతి వర్ణాశ్రమీ భవే వాడు వర్ణములకు అతి అతిక్రమిస్తాడు ఆశ్రమాన్ని కూడా అతిక్రమిస్తాడు వర్ణాలే ధర్మం అనే జైమిని మాట కాని ఆశ్రమాలే ధర్మం అనే స్మృతికారుల మాట కానీ అంగీకారం కాదు యో వేదాంతమహావాక్యశ్రవణేనైవ కేశవ ఆత్మాన ఈశ్వరం వేద సోతి వర్ణాశ్రమే భవే వేదాంత శ్రవణం చేయాలి తత్వమసి అనే మహావాక్యం చుట్టూ మన శ్రవణం తిరుగుతూ ఉంటుంది ఆ మహావాక్యాన్ని అవగాహన చేసుకుని నేను ఈశ్వరుడను హం శివోహం అని ఎవరో తెలుసుకుంటాడో వాడు అతివర్ణాశ్రమి భవేది అతివర్ణాశ్రమి వాడు అవుతాడు యహ అవస్థాత్రయ నిర్ముక్తం మీకు తెలుసు మాండూక్యం అవస్థాత్రయములకు అతీతమైన తులియ ఆత్మ అవస్థాత్రయ సాక్షిణం మీరు సాక్షి అవ్వాలంటే దాని నుంచి వినిర్ముక్తులైతే కానీ దానికి సాక్షి కాలేదు అవస్థాత్రయముల నుండి అతీతంగా ఉంటూ ఆ అవస్థాత్రయమునకు సాక్షిగా ఉండేటువంటి ఆత్మ అదే మహాదేవుడు మహాదేవం ఎందుకంటే స తను ప్రకాశిస్తూ సర్వమును ప్రకాశింపజేసే ఆత్మతత్వం కనుక దానికి మహాదేవుడు పేరు మహాదేవం విజానాతి సహా అతివర్ణాశ్రమి భవే అని వాడే అతివర్ణాశ్రమి అవుతాడు అని ఇక్కడ అతివర్ణాశ్రమి గురించి ఆ అధ్యాయంలో ఎనిమిది తొమ్మిది పది శ్లోకాలు నేను ఊరికే స్థాళీపులాక న్యాయంగా ఈ శ్లోకాలు మేము ముందుకు పెట్టాను మీరు ఒకసారి ఆ చాప్టర్ చూస్తే కూడా బాధ ఉంటుంది కాబట్టి అది తత్వం అవుతుంది తప్ప ఆశ్రమ మాత్రము ఆశ్రమ నాలుగు ఆశ్రమాల కలయిక కానీ ఏదైనా ఒక ఆశ్రమం కానీ తత్వం అనుట పొసగదు స్త్రీపుణపుసకం లైంగా చూడండి తత్వం చెప్పవయా అంటే అందరూ మహర్షులు కలిపి ఒకే తత్వాన్ని చెప్పాలి కానీ ఎవడిదాన్ని వాడు చెప్తాడేమిటి అని ఇక్కడ గురుపక్షం ఒకటి రాశాడు అనుభూతి స్వరూపాచార్యాడు మునీనామేవ విప్రతిపత్తి దర్శన ఇప్పుడు ఆశ్రమాల తత్వం అని చెప్పినవాడు మునే వర్ణం తత్వం అని చెప్పినవాడు మునే ఈ రకంగా ఇప్పుడు ఇంకొకటి వస్తుంది స్త్రీ పుం నపుంసకం లైంగాహ వీళ్ళు ఏమంటారంటే ఈ లోకంలో తత్వము అంటే లింగమే తత్వము పురుషుడు స్త్రీ జెండర్ ఉంది చూడండి అదే తత్వము ఇప్పుడు స్త్రీలకు ముప్పై రిజర్వేషన్ ఇచ్చి తీరాలి అంటే వాళ్ళు లైంగాహ అని ఎందుకంటే వై వై ముప్పై ఎందుకు ఇవ్వాలి స్త్రీలకి వాళ్ళు స్త్రీలకి అనుక అంటే నీ దృష్టి జెండర్ తప్ప ఇంకేం అక్కర్లేదన్నమాట మానవత్వం దృష్టి కాదు భారతీయత్వం కూడా దృష్టి కాదు భారతీయుడైతే సరిపడదు ఒక వ్యక్తి భారతీయ అంటే సరిపడదు భారతీయుడయ్యి స్త్రీ అయ్యి ఉండాలి అంటే ఏమయ్యానండి వాడు లైంగా అది రావడానికి వీరు అడ్డుపెట్టేసి రాకుండా చేసేసారు వాళ్ళు కూడా లైంగాహ కాబట్టి లింగ ఆలోచిస్తారు చూడండి చిత్రం ఏంటంటే ఒక మర్దర్ అవుతుంది మర్దర్ అన్నది తప్పు కదా అది దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి ఆ దోషని పట్టుకుని వాడి గురు శిక్ష వేయటమో ఏదో చేయాలి అది కానీ అగో మైనారిటీ మద్దతు అయిపోయాడు మైనారిటీ మద్దతు అయిపోవడం ఏంటి వై యు సే లైక్ దాట్ అదిగో స్త్రీ మర్దర్ అయిపోయింది వై యూ సే లైక్ దాట్ అంటే పురుషుడైతే పర్వాలేదా మైనారిటీ మద్దతు అయ్యేటంటే అర్థం ఏంటి అంటే మెజారిటీలో హిందూ మద్దతు అయిపోయినా పర్వాలేదా అటు నీళ్ళు దాట్ A person is murdered, అండ్ క్యాపిటల్ పనిష్మెంట్ ఆర్ వాట్ ఎవర్ పనిష్మెంట్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంతే కానీ అదిగో మైనారిటీ మద్దరైపోయాడు లేకపోతే అదిగో ఎస్సీ వాడు మద్దతు అయిపోయాడు లేకపోతే ఎస్టీ వాడు వాట్ ఈస్ దాట్ చాలా తప్పుది ఆ రకంగా అంటే మళ్ళీ మర్డర్లో కూడా ఇన్ని విభాగాలు ఎంత దోషం అవుతుంది అటువంటి వివాహ దృష్టి ఉండకూడదు మాట నేను బయట ఉన్నానంటే ఇప్పుడు ఈ లేడీస్ మురార్జీ దేశాయ్ గారు పొరపాటు ఇలాంటి మాట ఏదో అన్నాడే ఓసారి అంటే మొన్నడు ఆయన ప్రైమ్ మినిస్టర్ రెసిడెన్స్ ముందు లేడీస్ గ్రూప్స్ అన్ని వచ్చేసి ధర్నా ఆయన ఏం చేస్తాడు నేను అలదాంట్లో తప్పు లేదు అలబోయాడు అలబోతే వాళ్ళు వాళ్ళంతా కష్టం వస్తుంది బాబు ఊరుకో అంటే అప్పుడు నేను ఏదో అన్నది ఎవరైనా పొరపాటును మీ మనస్సు కష్టం కలిగితే మన్నించవలసిందిగా నేను ఐదోన్ మా ఇండిన ఏదో అంటే సరే ఆయన సారీ మొత్తానికి వీళ్ళని శాంతించి పంపించాడు ఆయన ఉన్నదాంట్లో అంత మాట ఏమనలేదు ఆయన కానీ మరి అలా ఉంటుంది లయంగా అంటే అలా ఉంటారు సో మునులో ఉడికే పేరు ఆ మహర్షి చెప్పాడు ఈ మహర్షి చెప్పాడని ఒకడు చెప్పిన దానికి ఇంకొకటి చెప్పిన అసలు పోలికెళ్ళి నీనామేమో విప్రతిపత్తి దర్శన పదార్థ భేదవర్ణనం వాదినాం అయితే ఇప్పుడు ఈ ముని కరెక్టా ఆ ముని కరెక్టా అంటే వీళ్ళందరూ తప్పే ఇప్పుడు ఇంతవరకు మనం చూసుకొస్తున్నది ఏమిటి దక్షుడు తప్పే మరోహుడు అందరూ వీళ్ళందరూ కల్పనలు తప్ప ఎవడూ తప్పని తెలుసున్నవాడు కాదు అని అని మరి ఎందుకంటే ఇంతవరకు చెప్పిన సిద్ధాంతాలు ఏమైతే అన్ని మునులు చెప్పినవే ఆశ్రమాల గురించి వర్ణాల గురించి ఈ ముని కాబట్టి ఆ ముని ఆ ముని కాబట్టి మరో ముని కాబట్టి ఒక స్టేజ్ వచ్చేప్పటికీ సత్యం ముందు సెంటిమెంట్కి అవకాశం లేదు ఈ ఈ లైంగా అంటే ఎవరో తెలిసిన పాణిన్యాదయ పాణిని శాకట పాణిని అంటే మాకు చాలా గొప్ప ప్రేమ ఉంది కానీ లైంగాహ లైంగాహంటే లింగభేదమే పరమతత్వం అది లింగం తత్వం కాదు లింగభేదము పరమతత్వము అని వాళ్ళు అంటారు ఇది సుతరాము అంగీకారం కాదండి తదపి అయుక్తం వైయాకరణస్తు వైయాకరణస్తు స్త్రీ పున్నపుంసకం శబ్దజాతం తత్వమితి వర్ణయంతి వ్యాయాకరణల్లా వర్ణిస్తారు అది సుతరాము అంగీకారం కాదు ఎందుకంటే ఇప్పుడు మూడు శబ్దాలున్నాయి ఈశ్వర మాయా బ్రహ్మ అయితే శక్తి బ్రహ్మ మూడు ప శబ్దాలున్నాయి ఈ మూడింట్లో ఈశ్వర అంటే పుల్లింగం శక్తి అంటే స్త్రీలింగం బ్రహ్మ అంటే నపంసకలింగం వాస్తవంలో శక్తి శక్తిమాన్ కంటే భిన్నంగా లేదు ఏది ఈశ్వరుడో అదే శక్తి ఏది ఈశ్వరుడో అదే బ్రహ్మ మూడు పదాలకి మూడు వేరువేరు లింగాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆ పరమతత్వము అది ఏ లింగం అంటావు పుల్లింగం అంటావా స్త్రీలింగం అంటావా నపూంసక లింగం అంటావా పుల్లింగం నువ్వంటే మరి బ్రహ్మాన్ని నపూంసకలింగం ఎందుకుంది మాయాశక్తి అని స్త్రీలింగం ఎందుకుంది దేవత స్త్రీలింగం ఎందుకుంది కాబట్టి లింగము అక్కడ అవివక్షితము ప్రాతిపదిక మీద ఓ ప్రత్యయం అది పదం అవుతుంది ఆ ప్రత్యయ సందర్భాన్ని బట్టి అది పుల్లింగ ప్రత్యయం కావచ్చు స్త్రీలింగ ప్రత్యయం కావచ్చు నపుంసకలింగ ప్రత్యయమైనా కావచ్చు దాన్ని బట్టి అక్కడ జెండర్ ఏదో వచ్చేసిందని ఆ జెండరే పరమతత్వం అని ఈ రకమైన ఈ వైయాకరణల వాదన అంగీకారం కాదు అసలు వైయాకరణలను అడిగారు సర్వ అనే ఒక ప్రాతిపదిక ఉంది సర్వ అని ప్రాతిపదిక ప్రాతిపదికకి నిర్వచనం ఏమిటి అర్థవత్ ధాతుల ప్రత్యయ ప్రాతిపదికం అర్థవత్ అయి ఉండాలి అర్థము కలిగిన శబ్దస్వరూపము ప్రాతిపదిక అనబడుము అది ధాతువు కాకూడదు ప్రాతి ప్రత్యయం కాకూడదు మంచిది అర్థవత్ అవ్వాలి ఇప్పుడు సర్వ అనేది ప్రాతిపదిక అకారాంత ప్రాతిపదిక అర్థవత్ ఏమిటి అర్థం ఏమిటి ఆల్ అన్నర్థం కావండి ఆల్ అని అర్థమేనా ఎస్ ఖాయమే ఓకే ఇప్పుడు దాన్ని పదం చేయి పదం చేస్తే సర్వ అన్నాడు అయితే సర్వ అన్నాడు అయితే సర్వం అన్నాడు సర్వ అంటే ఏమిటి అర్థం ఏమిటి స్త్రీలు కాకుండా పురుషులు అని అర్థం స్త్రీలు కాదు నపురుషక లింగవాచ్యములు ఏవైతే ఉంటాయో అవి కాదు కేవలం పురుషులే సర్వ అంటే అర్థం ఏమిటి స్త్రీలు మాత్రమే సర్వం అంటే జడములు నపూంసకులు మాత్రమే సర్వంలోకి వస్తారు నపుంస నపూంసకులు కాదు నపూంసక లింగ వాచ్యములైన శబ్దజాతము ఆ పదార్థములు మాత్రమే నువ్వు చెప్పిన డెఫినేషన్ ఎలా ఉందంటే నీ సిద్ధాంతాన్ని నువ్వే చెడగొట్టుకున్నావు ఎందుకంటే ఈ శ్లోకం ఒకటి ఉంది గుర్తులేదు ఎమయా పానిని సర్వశబ్దానికి అర్థమేమో ఆళ్ళని చెప్పి దాన్ని తేరా ప్రయోగిద్దామంటే ఆ అర్థాన్ని నువ్వే చెడగొట్టేవు కదయా అనే శ్లోకం ఉంటుంది ఎందుకంటే సర్వ అంటే దాంట్లోకి పురుషులు రాదు నపంసకలింగ శబ్దవాచ్యములైన పదార్థాలు రావు ఇంకా సర్వం ఏమైంది ఇంకా ఆళ్ళు ఏమిటండి ఇది ఆల్ ఇండియన్స్ ఆర్ ఈక్వల్ బట్ దిస్ క్యాస్ట్ ఈజ్ సుపీరియర్ టు దట్ క్యాస్ట్ దీస్ పీపుల్ ఆర్ బెటర్ దాన్ దోస్ పీపుల్ దా ఆర్ యు నాట్ గోయింగ్ ఎగనెస్ట్ యువర్ ఓన్ కేసెస్ కాబట్టి పాని హీ గోస్ ఎగనెస్ట్ ద స్పిరిట్ ఆఫ్ హిజోన్ స్టేట్మెంట్ బై ఫిక్సింగ్ లింగ టు సర్వశబ్దం సర్వశబ్దానికి లింగం ఏమిటండి సర్వశబ్దానికి లింగం మీద ఎప్పుడైతే పెట్టారో అప్పుడు అది సర్వా కాకుండా పోయింది కదా ఇప్పుడు ఆల్ అని ఉందండి ఇంగ్లీష్లోనూ ఇప్పుడు పాణిని నేను డౌన్ చేశాను మీరు అనుకోవద్దు మరి ఏం చేద్దాం అక్కడ ఉన్న సందర్భం ఒకటే ఉంటుంది పాణిని వ్యాకరణం వరకు పరిమితమైతే సమస్య లేదు పాణిని నేను తత్వాన్ని చెప్తానని చెప్పి లింగభేదమే తత్వము అంటే అది ఎలా ఒప్పుకుంటారండి ఆత్మతత్వం అంటారు కానీ లింగభేదం తత్వం ఏమిటండి ఆత్మ ఏ లింగము ఏమండి ఆత్మ పుల్లింగం అంటే స్త్రీల మాట ఏమిటి వాళ్ళకి ఆత్మ లేదా ఆ ఆత్మకు ఉంటుందా ఇలా పడాలి కాబట్టి తర్వాత పాణినికి ముందు ఆత్మనిశబ్దానికి నిత్య ఏకవచనాంతంగా ఉండేది పాణిని వచ్చిన తర్వాతనే ఆత్మనిశబ్దానికి ద్వివచనం బహువచనం వచ్చేది ఆత్మా ఆత్మానవ్ ఆత్మాన బిఫోర్ పాణిని దేర్వోజునో ఆత్మానవ్ దేర్వజనో ఆత్మాన దేర్వోజ్ ఓన్లీ ఆత్మా ఏకహా శబ్దం చెప్పండి అంటే ఎలా చెప్తారు ఏకహ ఏకం అంతే ఉంటుంది ఇంక మళ్ళీ ఏకహ అని ఇంకేదో మొదలెట్టాడు మొదలెట్టకూడదు ఏకహ ఏకం ఏకేన ఏకస్మై ఏకస్మాత్ ఏకస్య ఏకస్మిన్ అలాగే ఉంటుంది అలాగే ఆత్మా శబ్దం చెప్పండి అంటే పాణినికి ముందు ఆత్మా ఆత్మానం ఆత్మనా ఆత్మనే సో ఆత్మన ఆత్మన ఆత్మని అని ఉంది పాణిని వచ్చిన తర్వాత దానికేమో ద్వివచనం బహువచనం లింగం మరొకటి మరొకటి కాబట్టి ఈ వైయాకరణ సిద్ధాంతం తప్ప వ్యాకరణం మంచిది వ్యాకరణాన్ని మేమేం కాదని తప్పలేదు కానీ వ్యాకరణ సిద్ధాంతం వాళ్ళు తత్వం చెప్తామని మొదలు పెడతారు అది ఎక్కడ గుర్తుంది ఇక్కడ టీకాకారుడు రాశాడు స స్త్రియాదే శబ్దస్వభావత్వే సర్వాదీనా త్రిలంగత్వయోగా ఏకస్ అనేకస్వభావ స్వభావత్వ అసంభవాత్ ఔపాధికర్మత్వే తస్య అవస్తుత్వ ప్రసంగా ఇత్యర్థా ఇత్యాహా అని నేను ఆ సారమంతా మీకు చెప్పేశాను ఇంకేం మిగల్లేదు అది సంగతి కాబట్టి ఈ సిద్ధాంతం అంగీకారం కాదు పరాపరమే ఇంకో కొంతమంది ఉన్నారు వీళ్ళు ఏమన్నారంటే బ్రహ్మద్విధం అన్నారు నిర్గుణ సగుణ తత్వం ఇప్పుడు రెండు వచ్చే లైతవాదులు అలాగే ఉంటారు ఇది ఎలా ఉందంటే బంగారం ద్విధం ఏమిటి ఏ నగ లేకుండగా అక్కడ ముద్ద కింద ఉన్న బంగారం ఒకటి నగ రూపంగా ఉన్న బంగారం మరొకటి ద్విధం తప్పు కదండి అది అది అంగీకారం కాదు అంటే మీరు ఏదో ఆభరణాలు బంగారం వేరే అలాగే సుమా ఆ దృష్టాంతం స్పిరిట్ అర్థం చేసుకోండి మీరు ఆభరణ రూపంగా ఏ బంగారం ఉందో ఆభరణం యొక్క ఆకారం లేని బంగారం అదే ఆ బంగారమే ఈ బంగారము ఈ బంగారమే ఆ బంగారము బంగారాలు రెండు బంగారాలు ఉంటాయా ఒకటే ఉంటుంది కదా అంతే కానీ లోకల్లో రెండు బంగారములు ఉందను ఒకటేమో ఆ ఏ ఆభరణ ఆకారము లేని బంగారము రెండవది ఆభరణముల ఆకారంలో రెండు బంగారాలు ఉంటాయా ఉండవు ఒకటే బంగారం ఉంటుంది అలాగే నిర్గుణ బ్రహ్మ శగుణ బ్రహ్మ రెండు బ్రహ్మలు రెండు బ్రహ్మలు కావు మీరు ఉపాసన చేయదలుచుకుంటే సగుణ బ్రహ్మ మీరు ఆత్మరూపంగా తెలుసుకోవాలనుకుంటే నిర్గుణ బ్రహ్మ సగుణం చేతి ఉపాసితవ్యం నిర్గుణం చేతి జ్ఞాతవ్యం మీకున్న పరిస్థితిని బట్టి అలా ఉంటుంది తప్ప రెండు బ్రహ్మలే ఉండవు ఒకటే బ్రహ్మ ద్వే బ్రహ్మణి వేది తవ్యే పరంఛాపరంచేతి కేచిత్నా రెండు బ్రహ్మలు ఉన్నాయనేటువంటి ఆర్గ్యుమెంట్ ఉంది తప్పదు మరి అక్కడక్కడ ఓంకారం రెండు బ్రహ్మల్ని చెప్తుంది కదా అంటే నీ గోలు బట్టి ఉంటుంది అది నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు దేవుణ్ణి ఆరాధిద్దాం అనుకుంటున్నాను అయితే సగుణ బ్రహ్మ ఓంకారం సగుగుణ బ్రహ్మ అని చెప్తున్నా నేను ఆత్మరూపంగా దేవుణ్ణి తెలుసుకోవాలనుకుంటున్నాను అంటే ఓంకారం నిర్గుణ బ్రహ్మని పోషిస్తున్నాను నీ దృష్టిని బట్టి వచ్చింది కానీ అది నువ్వు గోల్డ్ నీ గోల్డ్ తోట ఏం చేద్దామనుకుంటున్నావు గోల్డ్ బాండ్ కొనుక్కున్నావు అనుకుంటున్నాను అంటే దాని పరిస్థితి వేరే ఈ గోల్డ్ తోట నెక్లెస్ చేయించుకోవాలనుకుంటున్నాను అంటే దీని పరిస్థితి ఉన్న గోల్డ్ ఒకటే కానీ నువ్వు చేద్దాం అనుకున్న బట్టి ఉంటుంది అంతేగాని గోల్డ్ బాండ్స్ యొక్క గోల్డ్ వేరే నెక్లెస్ యొక్క గోల్డ్ వేరే అని మీరు అనుకోద్దు అలాగే ఉండదు కాబట్టి బ్రహ్మ ఒక్కటే దీని పెద్ద చర్చ బ్రహ్మ సగుణమా నిర్గుణమా సగుణం కాదు నిర్గుణం కాదు రెండు కూడా అపేక్షితములు సగుణ నిర్గుణముల కల్పనకు అతీతమైనది బ్రహ్మ అలా తెలుసుకోవాల్సి ఉంది సగుణం అన్నాడు కాబట్టి నిర్గుణమని అనాల్సి వచ్చింది నిర్గుణం కూడా రిలేటివ్ స్టేట్మెంట్ అప్సల్యూట్ ఏమీ కాదు దీంట్లో బ్రహ్మ సగుణమా నిర్గుణమా బ్రహ్మ నిర్గుణం అదిగో బ్రహ్మ నిర్గుణం అన్నప్పుడు విశేష్యం ఏమిటి బ్రహ్మ విశేషణమేమిటి నిర్గుణం కాబట్టి నిర్గుణం అనే గుణము గలదైంది బ్రహ్మ అని ద్వైతుల కోరుపక్షం దాని మీద సిద్ధాంతం ఏ నిర్గుణం అనేది గుణం కాదుట నువ్వు చెప్తున్న గుణాలేవీ లేవు అని నిరాకరించడమే దానికి ప్రయోజనం కానీ నిరాకరించి వెళ్ళి మళ్ళీ దానికి అతుక్కోవడం ప్రయోజనం కాదు ఇప్పుడు అద్దాన్ని తుడి చేయమంటే అద్దాన్ని తడిగుడ్డ తీసుకొచ్చి తుడిచేసి ఆ తడిగుడ్డ దాన్ని కట్టేసి వెళ్ళిపోతారా అలా చేయరు గుణములు లేవో అని నిరాకరించి ఆ నిర్గుణం అనే మాట దానికి గుణం కింద పెట్టి వెళ్తారా అలా పెట్టరు ఇవన్నీ కూడా పిచ్చి పిచ్చి పూర్వపక్షాలు ఉన్నాయి లోకంలో నేను ఎప్పుడూ యుఎస్లో ఉన్నప్పుడు ఈ పూర్వపక్షం ఫేస్ చేస్తూ ఉంటాను సత్సంగంలో వస్తాయి ఈ నిష్కామో భవాన్ ఉంది కదా నిష్కామంగా ఉండు అని చెప్పారు కదా దాని మీద పురపక్షం ఏంటంటే మీరు నిష్కామంగా ఉండమన్నారు కదా ఇంకే పైన నేను నిష్కామంగా ఉండాలని నేను అనుకుంటే అది కూడా కామనే కదా అని పొరపక్షం అంటే నేనంటాను పోల్లేవా నీ మాటకు నేను ఒప్పుకున్నా నువ్వు నిష్కామంగా ఉండాలి అనే కామను ఒక్కతే పెట్టుకో ఇంకా మిగతా కామ నన్ను నిలబెట్టే ఈ కామన్కి ఎంత ఖర్చు అయింది ఇది నీకు ఎంత బరువు అయింది ఎంత ఇబ్బంది పడ్డావో నాకు రేపు వచ్చి చెప్పు అది నేను ఉండుతా అన్నది కామన్ కాదుదే అది కామనలన్నింటికి ఫుల్ స్టాప్ దట్ ఈస్ ఫుల్ స్టాప్ అంటే అది ఇంకో పదం కాదు పద ప్రవాహమునకు ఫుల్ స్టాప్ ఉంది పీరియడ్ కాబట్టి ఈ రెండు బ్రహ్మలు అనేటువంటి చూసారా ఇది కూడా తప్పు ఈ వాదం ఉందా అని మీరు అనద్దు లోకంలో ఉంటుంది ఆయన నిర్గుణ బ్రహ్మని చెప్తాడు రా ఆయన నీకెందుకు నువ్వు రా నీకు నేను స్వగుణ బ్రహ్మని చెప్తానంటే అదేదో రెండు బ్రహ్మలు వేరువేరుగా ఉన్నట్ట ద్వైతవాదులు అలాగే పడతాడ వాళ్ళకి తత్వం అర్థం చేసుకోవాలి ఎంతసేపు ఇండాక్రిమినేషనే తప్ప తత్వాన్ని ఓపెన్ మైండ్తో తెలుసుకోవటం వాళ్ళ వల్ల కాదు సృష్టి రీతి సృష్టి విధాయిదా స్థితిరీతి స్థితి విధా సర్వే చే పౌరాణికులు ఈ పౌరాణికులు ఉన్నారు బాబు వాళ్ళ గురించి ఏం చెప్పమంటారు మా అంతటి వాళ్ళు ఇంక వాళ్ళు లేరు అని వాళ్ళు లోకంలో మంచి ప్రచారంలో ఉంటారు వాళ్ళని అడిగితే వాళ్ళలో ఎన్ని కల్పనలు చేయాలో అన్నీ చేస్తారు వాళ్ళ కూడా ఒక వ్యవస్థ ఉండదు ఈ తత్వము పరమతత్వము ఇది పరమతత్వము అది అని ఈ పౌరాణికులు చేసే కల్పనందుకు సారా అది కేవలము లోకానుభవం మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళ లోకానుభవం వాళ్ళంటే మనమే మనమే మన లోకానుభవాన్ని బేసిస్గా చేసుకుని వాడి తత్వాన్ని ప్రతిపాదన చేస్తూ ఉంటాడు ఇప్పుడు లోకంలో మీకు సంతానం పుడుతూ ఉంటారు సృష్టి సంతానం సృష్టింపబడతారుగా ఈ సంతాన సృష్టి ఎలా అవుతుంది పురుషుడు ఒక్కడు ఉంటే సంతానం సృష్టి అవుతుందా అవదు స్త్రీ ఒక్కటి ఉంటే సంతానం సృష్టి అవుతుందా అవదు స్త్రీ పురుషులు ఇద్దరు కలిస్తే సంతాన సృష్టి అవుతుంది అంచేత వీడు చేస్తాడంటే గౌరీ నారా గౌరీ లేకపోతే లక్ష్మీనారాయణ అంటాడు ఈ లక్ష్మీనారాయణ ఎక్కడి నుంచి పట్టుకొచ్చేవరా గౌరీ శంకర్ ఎక్కడి నుంచి పట్టుకొచ్చేవరా అంటే లోకానుభవం నుంచి పట్టుకొచ్చు పరబ్రహ్మ నుంచి సృష్టింటాం తెడు వరవరో ఒక్కడు ఉంటుంది ఒక్కడు వరవరో కూర్చుంది ఇంకొకడు ఈ కోడి గుడ్డు చూస్తాడు దాని నుంచి కోడి కుడుతుంది కదా కాబట్టి ఇది ఆల్టర్నేటివ్ ఈ గౌరీ నారాయణ గౌరీ శంకర లక్ష్మీనారాయణ దీనికి ఆల్టర్నేటివ్ ఏమిటి ఎగ్ నుంచి సృష్టి వచ్చింది అండం అందం నుంచి సృష్టి వచ్చిందంట ఈ అండం ఏమిటా అంటే గోల్డెన్ ఎగ్ ఈ హిరణ్యాండం ఎక్కడ ఉందంటే నీళ్లలో ఉందంటాడు ఏ నీళ్లు దీంట్లు సృష్టి వచ్చేక నీళ్లు కదా అంటే సృష్టికి రాకముందు ఇంకో నీళ్లు ఉన్నాయి ఆ నీళ్లలో ఈ అండ అని మొత్తానికి ఆ కోడి ఎగ్గని రాచి చేయటం దానిచ్చి సృష్టి రావడం ఈ సంస్కారం మాట్లాడుతోంది కానీ వీటి తత్వం కలిసి మాట్లాడుతున్నాడు చేస్తే కల్పన అలా చేస్తాడు లేకపోతే ఇంక ఫైనల్గా మీరు బకెట్లో నీళ్ళు అలా పెట్టేసి వదిలేస్తారనుకోండి అసలు మన అనుభవంలో దాన్ని ముట్టుకోకుండా వదిలేస్తే వారం రోజులు అవి వచ్చి చూస్తే ఏముంటాయి దాంట్లో పురుగులు ఉంటాయి హైడ్రా ఇలా ఇలా పోపుతూ ఉంటాయి ఏమంటాయి నీళ్ళు ఎక్కడుంటే ఇప్పుడు ఈ గోడ చెమ్మగా ఉందనుకోండి దాని మీద ఒక కాగిత అతికించారు అనుకోండి చెద పురుగు నీళ్ళ నుంచి సృష్టి రావడం వీరు చూస్తున్నారు చూసి వెంటనే ఆ పోవా ఇదగ్రేసలి సీత్ ఈ సృష్టికి పోరు ఆ పులు ఉండరు ఆ పూలు అంటే నీళ్ళు ఆ నీళ్ల నుంచి సృష్టి వచ్చింది అని మొదలు వాటికి ఏమిటి సృష్టి ప్రాక్ ఆపహ కారణ వారి అని పేరు జగత్ కారణమైన వారి వారి నీరు నీటి నుంచి సృష్టి వచ్చిందంట కాబట్టి వీడు చుట్టూ ఉన్న సృష్టి లక్షణం ఏది ఉందో దీని బేసిస్ మీద వాడు ఆ పరమతత్వాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నిస్తాడు ఇది సత్యంగా స్వీకరించి దీనికి కారణం కాబట్టి ఈ పౌరాణికులు చెప్పేటువంటి ఈ సృష్టివాదాలు ఉన్నాయి ఇదంతా కూడా కల్పనా మాత్రం అంటున్న టీకాకారులు ఇదంతా కూడా వీడి లోకానుభవాన్ని పెట్టి వీడు వేసినటువంటి అంచనా తప్ప వీడని చూసేడా వీడు ఏ రకంగా తెలుసుకొని చెప్పాడు ఈ మాట అని కొట్టారు అసలు చూడండి అజాతవాదంలోకి వస్తున్నాం స్లోగా మనం అసలు సృష్టి లేదు సృష్టి ఉంది మీకు ఓపుకుండి పాఠం వినాలే ఇంకా చాలా వస్తుంది సృష్టి లేదని చెప్పే మాట నేను భర్త లేదురా పుట్టుక లేదు పుట్టుకనేది లేదు మీరు ఈ కల్పన నుంచి బయటపడండి అని చెప్తే జనాలు ఒప్పుకోరు మీరు ఓపికగా మాండుచని చదివి మాండి వచ్చి నేను చెప్పిందానికంటే భిన్నంగా ఏమైనా చెప్పిందేమో ఆలోచించా సృష్టి రీతి సృష్టి విధ సృష్టి అంటే బ్రహ్మగారికి పోతుంది క్రెడిట్ అంతా విష్ణువుకి క్రెడిట్ ఇవ్వాలి కదా కాబట్టి స్థితి రీతి స్థితి విధ శివుడికి క్రెడిట్ ఇవ్వాలని ఒకడు వచ్చి లయల్లోకి వస్తాడు వాడు ఈ సమాచారం రేపు చూద్దాం ఓం పౌర్ణ నమద పూర్ణమి పౌర్ణ పౌర్ణ పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతిశాంతా హరి ఓం శ్రీగ్రుభ్యో నమీ